ఈ దిన ఈ దినం పర ఇంకా అతి పరు నడిపించింది పరిశుభ్రం పరశు జీవించాలా ఈ లోకండా చూడలేకున్నారు నీకు తరం నీకు ప్లాన్ ఉంది కోసం మాకు నిలబెట్టి నీ కృపా ఏది లేదు అది మాకు చూపిచ్చి నడిపిస్తున్నారు రాణిబిడ్డలు నడిపించండి పాట వాక్య నడిపించండి ఎగ్జామ్ ప్రాబ్లం చేసిన ఉత్తరం దాని రక్షణ ఎవరిని నరకపోకుండా పరిహారీ నా జీవిత కాలమదా ప్రియ ప్రభువే న పరిహారీ నా జీవిత కాలమదా ప్రియ ప్రభువే న పరిహారీ ప్రియసేనరిహారి నా జీవిత కాలమత ప్రియ ప్రభువే న పరిహారీ నా జీవిత కాలమత ప్రియ ప్రభువేన పరిహారీ ఎన్ని కష్టాలు కలిగి నను నన్ను కృంగించే బాధలు కంగిన నన్ను కృంగించే బాగా ప్రభుత్వా Yese na paridhari Na ji vi takala mantar Ya prabhuna karthar Na ji vi takala mantar Ya prabhuna karthar Mani mahyana ne si lao BANNO VEGHAN CHINHAO AAM BANYALA KHAO BANNO VEGHAN CHINHAO NARU JARU DALU TE CHINHAO YAPRAGYR NAPAHAO NARU JARU DALU CHINHAO YAPRAGYR NAPARIHAO eeso naari haari te eeso naari haari kon kee kaalam tha si atun naari haari na jee kaalam tha si atun naari haari o vani ye na andhar mein kriem na saatun hore koni na andharin kriem na saatun de sa jeev ka ka namata koni pandi sate chedele sa jeev ka ka namata pandi sate chedele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 ఆరో అధ్యయన్ ఇది చాలా ముఖ్యమైన పత్రిక ఆరో అధ్యయనం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మరణించారు అనుకో ఎవరైనా కుటుంబ కుటుంబకులు స్త్రీలు మరణించినప్పుడు ఈ వాక్యం మనం ధ్యానించాల కొంత ఆదరణ ఉంటది మనకి ఈ వాక్యం చూసినప్పుడు తర్వాత వ్యూహం తో ఆరవ అధ్యాయులు ముప్పై తొమ్మిదవ మొత్తం ఆరవ అధ్యాయం అంతటా ఉంటదన్నట్టు ఖచ్చితంగా అదొక వాగ్దానం మనకి ఏంటంటే దేవుడు రక్షింపబడ్డ వారిని అందరినీ తీసుకొని వస్తాడు అది మనం ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా చూసినాము కృష్ణ రాష్ట్ర మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వర్షంలో ప్రభునందు నిద్రించిన వారిని దేవుడు తన వెంట పెట్టుకుని పొచ్చును అన్న విషయాన్ని కాబట్టి అదంతా కృష్ణ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పునరుద్ధరానికి సంబంధించిన వాక్యం అన్నట్టు కాబట్టి ఇక్కడ ఈ వ్యూహాన్ తర్త ఆరవ అధ్యయము ముప్పై తొమ్మిది ఏమన్నట్టు ఇంగ్లీష్ జరుగుతున్నాయండి అండ్ దిస్ ఈస్ ద ఫాదర్స్ విల్ అంటే తండ్రి చిత్తం ఏంటనేది అతను చెప్పబడింది and this is the father's will which has come to me mana prabhu maatladthunnadu em anante tanri chittam yendi nannu enduku ampisindi ee lokam le ante chestunnadu pain ante that of all he had given me i should not lose nothing i should lose nothing okay naaku anugrahinchina prabhutha adarjancha badina vaadini anni tho nenu ediyu pogottukonaledi anda vishayamlu gyaapakam chesthar kabatti prabhu manaki anugrahinchina mana kutumbathulani manam evanni pogottku మొత్తంలో పట్టుకున్న వారిని ఇవ్వని పోగొట్టుకోండి మన ప్రియులు ఇప్పుడు మనోజ్ గారు ఉన్నాడు మనోజ్ గారు వాళ్ళ తమ్ముడు చనిపోయి దానికి ముందు వాళ్ళ మదర్ చనిపోయింది ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు రక్షణ వాళ్ళు మదర్ కూడా రక్షణ తమ్ముడు కూడా రక్షణ ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వంతో ఉంటారు ఇంకోటి ఏంటంటే మనకు తెలిసి మన కేడిపిఎం గ్రూప్ లో ఉన్న వారికి చనిపోయిన వాళ్ళు మరబడ్డ కాదు ఇప్పుడు పాత నిబంధన పుస్తకాలలో ఉంది ఆ రీతిగా కానీ కృత నిబంధకృతం ఏముందంటే చనిపోయిన వారు వారికి ఇంకొక రకరకాల పనులు అప్పగించబడ్డాయి వారు ఆ పనులన్నీ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ సన్నిధులు మనం చూసాం ఎందుకంటే గతాస్త పత్రిక ఆరో రెండవ అధ్యాయం ఆరో వర్షం మనం చూసినాం మనం ప్రస్తుతము ప్రభుత్వ పాటు సింహాసన మీద అక్కడ కూర్చొని పాటు సంబోషిస్తున్నాం రకరకాల పనుల నిమిత్తం ఈ లోకంలో మనం ఏం పనులు చేయాలా అవన్నీ అక్కడ ధ్యానిస్తా ఉన్నాం అతనితో పాటు చర్చిస్తా అక్కడ నుంచి లోకంలోకి వచ్చి పనులు చేస్తూ ఉంటాం కానీ చర్రబలమైన ఏంటంటే ఈ లోక నియమాలు కొన్ని ఈ లోకంలో పనులు అలసిపోతుంటాం కాబట్టి రెగ్యులర్ గా అక్కడ పోయి కూర్చోలేదు కానీ ఎవరైతే ఆత్మీయతలో ఎదు ప్రభావంలో పడుతుంటారో దేవుని వాక్యంలో దాని తర్వాత ప్రార్థన కూర ఎక్కువ ఉండే వాళ్ళు ఆయనతో పాటు అక్కడ కూర్చొని కానీ ఈ లోకపు పనులు అల్సిపోయిన వాళ్ళందరూ ప్రార్థన చేసిన అక్కడ కూర్చుంటారు లేకపోతే ఈ లోకంలోనే ఉండిపోతుంటారు కానీ ఎప్పుడైతే మనం ఈ శాన్ని విడిచిపెడతామో రక్షణ బోదిన వాడమో వ్యక్తులైనటు అక్కడ సంభాషిస్తూ ఉంటాం ఆయన ఈ లోకాలకు పంపిస్తా రకరకాల పనులు చేయడం కొరకు మన ఇతరులకు ఆదరణకరంగా ఉండేలాగా మనం అక్కడ పోయి అనేకులకే ఆదరణకరంగా ఉంటూ నడిపిస్తూ ఉంటాం ఎందుకంటే మనమంతా సరితయినాక ఈ శరీరం దేవదూత స్వరూపంలో మన వాక్యం కలిగిస్తాం కాబట్టి ఆత్మలో మనం అంతా దేవదూతం ఉంటాం దాన్ని పునరుద్ధానం ఖచ్చితంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అది ఏంటంటే ముప్పై తొమ్మిదో వర్షం నాకు అనుగ్రహం ఇష్టపడిన దానిలో ఏది పోగొట్టుకోలేదు దాని చివరి దినమున లేకదను అన్నాడు బట్ షుడ్ రీ హిట్ అప్ అగైన్ అట్ ద లాస్ట్ డే కాబట్టి చివరి దినమున నేను అంటే నేను ఏది కూడా పోగొట్టుకోను నాకు వారిలో ఎవరు నేను పోగొట్టుకోలేదు చివరి దినమున వాటిని లేచదను దాన్ని లేచదని అంటే ఒకటి దానిని దానిని అంటే ఒకటే కదా నాకు అనుగ్రహించిన వాటిలో దేని నేను పోగొట్టుకోలేదు చివరి జనంలో దాన్ని నేను లేతుందని అన్నాడు కాబట్టి కానీ అన్నప్పుడు అది ఒకటే అన్నట్టు సంఘం అనేది వధువు కాబట్టి ఒకటే అన్నట్టు ఒక ఏకావచనంలో మాట్లాడుతున్నాడు ఐ విల్ బట్ టు రేజ్ ఇట్ రైజ్ ఇట్ అప్ అగైన్ అట్ ద లాస్ట్ డే అంటున్నాడు తర్వాత అదే పత్రిక అదే సువార్తలో yohans uh, swartha aarava dhenu 40 varsham lemundante and this is the win of him that came to me nane pampinchina vaani chittham endi anaga ikkaru japurtunnaa nane pampinnaa nane pampinchina vaani chittham endi anaga that every one who sees the sun and delivers in him may have everlasting life and i will raise him up at the last day okay uh, tandi chittham endante కుమార్ని అందు విశ్వాసం ఉంచినవాడు విషయ జీవం పొందినట్లు అక్కడ చాలా క్లియర్ గా కంటిష్టతం ఏంటంటే కుమార్ని అందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవం పొందినట్లు నేను చివరి దినంనా లేకను చాలా క్లియర్ ఉంది చివరి దినం కాబట్టి ఇప్పుడు మన ప్రియులందరూ ప్రభు నుండి నమ్మిక ఉంచినారు వేస్త గాని వాళ్ళ గాని చేస్తానని నమ్మిక ఉంచండి కాబట్టి మనం దుఃఖపడతాను ఇంకా ఈ లోకంలో ఉంటది కొంచెం శరీరమైన వేడుపు కానీ నిరీక్ష లేని ప్రజల్లాగా దుఃఖపడద్దు అని వాక్యం ఎప్పుడు హెచ్చరిస్తాం ఉంటది దుఃఖం ఉంటది నేను అసలు ఇక్కడ ముందు ఏడవకపోవచ్చు కానీ చదిలో ఒంటరిగా పోయి మోకాలుండి ప్రార్థన చేసినప్పుడు ఆ వేదనంతా బయటకు వచ్చేస్తుంది వచ్చేసినాక సంతోషం ఎందుకంటే నాకు తెలిసిన నిరీక్షణ ఏందో ఏబాబుతో పాటు ఆయన గ్యారంటీ ఇది నమ్మండి అంటున్నాడు ఇటువంటి నమ్మకం లేని వారికి చెప్తాడు మన గురించి మాట్లాడుతున్నాడు మనం నమ్మిక ఇచ్చిన వాక్యంలో కానీ యోహన్ సవార్త ఆరోగ్యము చాలా ప్రాముఖ్యమైన పుస్తకం అనే దానికి చాలా ఆసక్తి నాకు ఇంట్రెస్ట్ అన్నట్టు ఎందుకంటే దీన్ని ఏం చేయమంటారు అంటే హార్ట్ ఆఫ్ మౌట్ అంటారు ఇప్పుడు ఎవరో శిష్యులు చెప్పింది కాదు ఇంకెవరో భక్తులు చెప్పింది కాదు కేసు ప్రభు సరాసరి తన నోటు ద్వారా చెప్తుంది దాన్ని ఇంగ్లీష్ లో ఒక ఫ్రేజ్ ఏమంటాం అంటే స్ట్రైట్ ఫ్రం ది హార్స్ ఆఫ్ మౌంట్ అంటాం దేవుడు మన ప్రభుత్వ నోటి ద్వారా చెప్తున్న విషయం అన్నట్టు ఇది డైరెక్ట్ గా ఆయననే చెప్తున్నాడు ఏమని నా కుమారుని తండ్రి తమైంది కుమార్ని అందు విశ్వాసముంచి వాడు నీ సజీవం పొందినట్లు వాణిని చివరి దినే లేకని అన్నాడు సభతి చాలా క్లియర్ గా చెప్తున్నాడు చనిపోయిన వారి గురించి ఖచ్చితంగా నేను వారిని లేపుతాను నేను ఎవరిని పోగొట్టుకోలేదు అంటున్నాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ముంచిన వారిని ఎవరిని పోగొట్టుకోలేదు అంటున్నాడు ఇంత తేటగా ముప్పై తొమ్మిదవ స్థానం యూహన్ తువార్త ఆరో అధి అను ముప్పై ఆ రోజు చెప్తాను నలభై ఏళ్ళ కుమార్ని అంత విశ్వాసం నీకే జీవనం పొందినట్లు అతడిని నేను చివరి అంత లేపేదను కాబట్టి అంతే దినానికి సంబంధించిన విషయాలు ఆరో అధ్యాయంలో చాలా క్లియర్ గా చూడండి ఇంకోటి అదే అధ్యాయంలో నలభై నాలుగో వర్షంలో నో మ్యాన్ కమస్ టు మీ ఎక్సెప్ట్ ఫాదర్ విత్ డ్రాప్ అట్ దాస్ట్ డే కాబట్టి చాలా క్లియర్గా ఉంది నాలుగో ఈ కండిషన్స్ అన్నట్టు మూడవసారి జస్ ప్రస్తుంది ఏమంటే no man can come to me you ever god varanta val raler anchestunadu tandri varini na katto father which has sent me rahim kabati na katto aakarshita padda varini kani nenu vaanni chivaridina meepellena anladu avas na tandra aakarshita padda varlante ni nenu chivaridina meepetta anladu idi first time latti akkane 54th varshaada adhyayam fourth chapter ani Uh, Yabai, Yohan Suvarta 6th verse, Yabai 6th verse, Whoso eateth my flesh and drinketh my blood has eaten them. and I will raise him at the law today. This is 4th verse, from this verse. What is it? My body, my body, my body, my body, my body, my body, my body, my body, my body, my body. దాని తర్వాత ఐ విల్ డ్రైజీమ్ లాస్ట్ డే చూడండి లాస్ట్ డే అన్నప్పుడు నిత్యం కానీ లాస్ట్ డే అది అది కింబాలిక్ కాదు లాస్ట్ డే అంటే ఫిబ్రవరి రోజు ఏ రోజు అంటే కడదూరం రోజు లాస్ట్ డే అది దాని తర్వాత సమాప్తం ఆగుణు కదా కాలము ముగిస్తుంది అంటాం టైం ఎండ్ అవుతుంది క్లాక్ స్టాప్ అయిపోతుంది ఆ లాస్ట్ డే అంటే కాబట్టి ఈ ఈ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ లాక్చర్ హిస్టారంటే బిఫోర్ రిబ్యులేషన్ చర్చి డెక్కర్ అయిపోతుంది కానీ అటువంటి ఒక్క వాక్యమూ లేదు బైడుల్లో ఎన్నోసార్లు నేను చూపించిన మంతికి ఈ రూపకంగా ఫాల్స్ గా తెచ్చిపెడుతుంది చర్చ్ సిస్టమ్ కొనుక్కుని వెచ్చిపెడుతున్నా కేసు ప్రభుత్వ తన స్టైట్ తన నోట్ డారని లాస్ట్ డే నేను అంటున్నాడు అందరినీ తనయంతా విశ్వాసం ఇచ్చిన అందరు లాస్ట్ డే నే లేస్తారు అంతకుముందు ఎవరు పోరని చెప్తున్నాడు ఒక్క సపోర్టివ్ వర్డ్ కూడా లేదు సంబంధించింది ఫిఫ్టీ ఫోర్ అనుకుంటా మనం ఫిఫ్టీ లో చూసినాం ఆయన శరీరం ముందు ఆయన రక్తం ఆయన శరీరత్వం వారికి నిత్యజీని అనుగ్రహించబడను అంతే జనం వాళ్ళని లేపడను అని బహుతేటగా జ్ఞాపకం చేయబడుతుంది ఇది నాలుగో ఇంకా రెండు ఇంకా మూడు ఉన్నాయి ఆ మూడికి నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తాను చిన్న అదే సువార్తలో ఏడవ అధ్యాయం జోహన్ సువార్త ఏడవ అధ్యాయం ముప్పై Uh, in the Christ's time on that. The last day, that's the great day of Chief, Jesus, Jesus stood and cried saying, If any man thirsting him, come unto me and drink. He said, straight of him, the transition at the beginning. For the three or four words, we had to drink from three or four words, and we had to drink from four words, నలభై నాలుగులో జ్ఞాపకం చేసిండీ యాభై ఆరులో జ్ఞాపకం చేసి లాస్ట్ డే గురించి దాని తర్వాత ఆయన శరంలా పాల్గొంటే కంటిన్యూగా విషయం జ్ఞాపకం చేస్తుంటే పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ స్థానంలో మార్తతో మాట్లాడుతున్నాడు ఇది చాలా నాకు ఇంట్రెస్టింగ్ ఇప్పుడు నేను దీని గురించి చాలా ప్రాంతంలో మార్తతో మాట్లాడు అంటే మారుత అనేకమైన పంటలు పోతున్నా గానీ అంత కొంచెం కష్టపడింది ఆ రోజు చూడండి మార్తెలాంటిది అయిన He shall rise again in resurrection at last day. Resurrection was delayed and Eso Installer was developed, dragon wo swoją faith, this was a human intelligence power right out there is more a rat and mr. Tonagam away. So now the answer isento, TuTE is the right thing. You can't reach that animal, Just here, అది ఒక టెంపరీ మనం రాత్రి నిద్ర కూడా తెల్లవారు లేచినట్లే ఈ క్షణాన్ని విడిచిపెట్టేసి తెల్లవారు లేచినట్లే నిద్ర దేవుని దృష్టిలో విశ్వాసాన్ని విడిచిపెట్టడం అంటే నిద్రించడం అనేది ఇలాగూరించి మాట్లాడుతున్నారు కానీ మీకు అన్న వైస్లో ఒక విషయం జ్ఞాపకం చేస్తుంది ఏ చిత్ర చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా అని తీ ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు శిష్యులు ఉండే కానీ శిష్యులకి ఇతనికి కొంచెం గ్యాప్ ఉంటుంది ఏమి ఇచ్చేవాళ్ళు కానీ శిష్యులు అంత క్లోజ్ ఫ్రెండ్ లాగా లేరు సిస్టర్కి బాదర్ ఒక్కడే క్లోజ్ ఫ్రెండ్ అనేది అంటే అట్లా లాగర్ కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ కాలంలో క్లోజ్ ఫ్రెండ్ లాగా తక్కిన వాళ్ళేమో జస్ట్ ఒక పిలీబర్స్ లాగా బ్రదర్స్ లాగా ఫ్రెండ్షిప్ లో ఉన్నంత క్లోజ్ మెరీ బ్రదర్స్ లో ఉండదు అన్నట్టు మనం చూస్తాం అయితే దీంతో అనేది సెకండ్ టైం మనం ఫస్ట్ టైం ఎప్పుడు చూస్తామంటే రాజీకి యూనోసానికి ఆ యొక్క ఫ్రెండ్షిప్ ఉంటుంది చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది యోనోసానికి ఏదోకాని చనిపోయినప్పుడు రవిదు అట్ల మీ ఏడానికి ఏడ్చి మనం చూస్తాం ఇవన్నీ ప్యారలస్ అంటాం మనం ప్రాఫెటిక్ ప్యారలల్స్ అన్ని మనం జ్ఞాపం చేసుకుంటానికి రికార్డింగ్స్ లో ఉంటాయి ప్రాఫెటిక్ ప్యారలస్ అంటే పాత నిబడిన కాలంలో జరిగింది ఇంటికి వెళ్ళి వాటిని దప్పి పెడుతారు కొత్త నిబంధన అవన్నీ ప్యాటర్న్స్ నెరవేర్చుంటాయి ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అంటే ఆ పాత నిబనం క్రాప్ అవుతుంది కాబట్టి కేర్ఫుల్ గా ట్రాప్ కాకుండా వాళ్ళ కాల వారి వల్లే జీవించకుండా ఉండాలంటే మనం బుద్ధి తెచ్చుకోవాలంటాడు కదా త్వర చేసిన మొదటి పత్రికల్లో పదంలో వారికి దృష్టాంతం జరిగి వేదాంతం మనకి బుద్ధి కలగడం కోరించి ఇవన్నీ వాక్యాలు రాయబడ్డాయి committee 12th wardiala massanaatla did fifth time registration at the last day i am in fact it's on the last day na tara ta chayan yohan to 12th wardiala 48th ward to keep a ticket in me to see not my worst at 1 bit 15 the word as spoken the same shereen in the last day trying again against the other కాబట్టి వ్యూహాని స్వార్తం టైమ్స్ చేసుకుంటున్నాం సెవెన్ అంటే కంప్లీట్ అంటే సెవెన్ టైమ్స్ ఎందుకు రిపీటెడ్ గా జ్ఞాపం చేస్తుంది ఇట్ హ్యాపన్స్ ఓన్లీ ఆన్ ద లాస్ట్ డే అని and last కాల్ ఫస్ట్ లాస్ట్ డే దర్సింగ్ కాల్ లాస్ట్ లాస్ట్ డే లాస్ట్ డే అంటే లాస్ట్ డే ఇంకా దానికి కాబట్టి నర్సింగ్ కాల్ డ్రాప్చర్ అనేది ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది ర్యాప్చర్ కి సంబంధించి ఒక్క రెఫరెన్స్ కూడా లేదు బైబిల్ ఒక్కటి కూడా లేదు ఇది నేను చాలా డిస్కస్ చేస్తాను చాలా మంది పాస్టర్స్ తో ప్యాప్చర్ ప్రపోనెంట్స్ అంటే ర్యాప్చర్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న పాస్టర్ వాళ్ళతో నేను డిస్కస్ రకరకాల పుస్తకాలు చూపిస్తారు బైబిల్లో ఒక్క వాక్యం చూపించారు గొప్ప గొప్ప దైవజను దాని ప్రకటించి గొప్ప గొప్ప దైవజనులు దాని గురించి రాసిన పుస్తకాలు చూపిస్తారు ఆ పుస్తకంలో ఎట్లా ఉంది ఈ పుస్తకంలో ఎట్లా ఉంది అని చూపిస్తారు కానీ నేను అనుకుంటే ఎక్కడ బైబిల్ ఎక్కడ చూపి చూపించారు ఎందుకంటే వాళ్ళు చూపించే ప్రతి లాప్చర్ రెఫరెన్స్ అది కేవలం రిజర్వేషన్ వాటి చివరికి రిజర్వేషన్ లాస్ట్ డే అంటారు ఆయన కాబట్టి ఈ ఇప్పుడు మనం మనర్ తిని తింటే వాళ్ళ బ్రదర్ కానీ ఫ్రెండ్ తిరిగి కదా బ్రదర్ కాబట్టి దుఃఖపడద్దు మనం నిరీక్షణంలో ఉండాలి ఎందుకంటే ఈ తమ్ముడు నక్షల పొందినవాడు నక్షల పొందినవాడు సేవ చేసిన వాడికి కాబట్టి దానికి తగిన ప్రతిఫలము ఉంటుంది ఖచ్చితంగా దాని దృష్టిలో ఆయన చేత ఆయన బహుమానం ఉన్నదానికి ఏషా గ్రంథం నల్గారూస్తే మనం ప్రభు తన చేతిలో హీ హాజ్ రివార్డ్ తన చేతిలో పట్టుకున్నాడు బహుమానం తనందరికి ఇవ్వడానికి కాబట్టి ఈ అంటే లాస్ట్ డే ఇది ఖచ్చితంగా లాస్ట్ డే మనం ఉంటుంది కూడా లాస్ట్ ఆఫ్ ద డే అన్నట్టు కాబట్టి దశకు వచ్చినాము కలిమెంట్ అంటే దశకు వచ్చేస్తున్నాను కాబట్టి పరిశోధించమే మన ప్రభుత్వం మీరు మొదట చదవలేదా అనేది కాబట్టి చదవాల చదివి తెలుసుకోలేవన్నీ లేకపోతే మనం మూసపోతాం మనం మూసపోకుండా ఉండాలంటే చదవాలంటాడు ఆయన అందుకే మొదట ఏం రాయడం చదవలేదా మొదట ఏం రాయాలంటే చూడలేదా పరిశోధించేది అంటే ప్రభుత్వం పరిశోధించడం అంటే రీసెర్చ్ చేయడం బైబుల్లో మనం రీసెర్చ్ చేయాలి ఈ వాక్యాలను అందిస్తే చేస్తే గానీ మనం మోసపోలేదు ఈ రోజు మనిషి అనేకమైన ఫలితాలు అల్సిపోయి మెకానికల్ లైఫ్లో ఉన్నారు మన మొత్తం వరకు ఫస్ట్ పోర్షన్ ఆఫ్ టైమ్ పరిధిస్తాం దేవుని వాక్యం చేస్తాం ప్రార్థన సిక్స్ తలమడి ప్రార్థన వాక్యానికి ప్రార్థానివ్వరు అది రాంగ్ అప్రోచ్ నా దృష్టిలో ఎందుకంటే ఆయన స్వరం వినకుండా మీ స్వరం ఆయన ఎట్లా వింటాడు సాధన అంటే మన స్వరం వినిపించడం ఆయన స్వరం మీకు వినిపియాలి ఆయన స్వరం వినకపోతే మనం చచ్చిన వారని అంటాడు మోస్ట్లీ మనము ఆయన వినకపోతే మనం తెచ్చిన వారిని మనం జీవిత ఆయన వాక్యం కదా కాబట్టి బ్యాలెన్సింగ్ అప్రోచ్ అవసరం వాక్యానికి సాధన ఇబ్బంది ప్రార్థన చేస్తాను కరెక్ట్ చేస్తుంది కానీ ప్రార్థన ఎక్కువసేపు చేసేసి వాక్యానికి చేస్తుంటారు అప్పుడు నీ స్వరం ఎన్ని చూసినా ఏదో సంతోషం వెళ్ళిపోతుంది కానీ ఆయన స్వరం వెళ్ళిపోతుంది ఆయన స్వరం వినకపోతే ఈ లోకంలో ఎక్కడ నడవగలం మన సమస్య నుంచి ఎట్లా కాలంలో మనకి ఆదరణ ఎక్కడి నుంచి వాక్యమే కదా ఈ వాక్యం నన్ను ఒక పాట పాడుతూ చనిపోయిన నుంచి మనం దుఃఖపడంతో ఎందుకంటే ఆ బిడ రక్షణ బొందిండే వాస్తవం తోలి నాతో పాటు సేవ చేసిండే ఒక నాకు గురించి చాలా సమ సంకేతం నా వ్యక్తిగా కూర్చొని వచ్చేవాడు సేవకి చాలా కాలం నేను చెప్తాను మోర్ దీ ఇయర్స్టోరీ ఇది కాబట్టి ఆ బిడ రక్షణ పొందినవాడు సేవ చేసిన వాడు చనిపోయింది గుర్తు వాటి సంతోషం ఉండే ఆయన శరీరం బలీన కలంత మమ్మీని కలుపుకున్నాడు అక్కడ సంతోషం శాశ్వత కాలం మాత్రం ఉండబోతున్నారు కాబట్టి సంతోషము మనం కూడా అనుభవించాలి ఒకరోజు ఒకరోజు మనం ఆయన కన్ను చేరక ముందు ఈ రోజు మనకు ఎల్లప్పుడూ నేర్చుకుందాం అటువంటి భాగ్యాన్ని మనం ప్రార్థిస్తున్నాం పరిశుభ్ర మీకు వదనాలైన అంచెం నడతరవుగా దానికి ముందు లేపన నడపరవుగా కాబట్టి మనల్ని విశ్వసించిన వారు మీ అంటే ముఖ్యంగా మీ అందరి శరీరత్నంలో పాల్పొందిన వారు మిమ్మల్ని చూసి స్వీకరించిన వారికి ప్రతిబిస్తాను పోగొట్టుకోలేదు అంటున్నారు ఎవరు పోగొట్టుకోని అంటున్నారు రక్షింపబడ్డ వారిని ఎవ్వరే పోగొట్టుకోని అంటున్నారు అంతే దిన వారిని అంటున్నారు ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయితే చాలా కాలంలో మనుషులు వాటిని తల్లి చూడలేదు మాట మీరు అవి చూపించడానికి మీకు ఎంతో వలరాలు ఎక్కువ ఎందుకో అంతే దిన మమ్మల్ని కనిపెట్టుకున్నాం ఎందుకంటే ఏ మాకు ఆదరణ మీరే మాతో సంబంధండి కాబట్టి నేను మీ అందుకు ఎంత ప్రాణం చెప్పమని తయారు చేయండి ఒకే మనోషులకి అందరికీ ఆదరణ వహించండి స్త్రీడు చనిపోతే తల్లినవాడు సంపూర్ణంగా అదే నిరీక్షణతో అదే ధైర్యంతో అదే సమాధానంతో అందరినీ ఆదరించండి అభివృద్ధి అతన్ని కాపాడుకుని పరుగులు నీటి సిద్ధంగా ఉంటే అది పొందుకుండిస్తుంది అని విరుచుని తన ప్రియులతో పాటు తన చుట్టుబీతులతో పాటు పెట్టిన వారందరితో పాటు సంభాషిస్తూ మిమ్మల్ని ధనపరుస్తూ మరణపరుస్తున్నారు వారు అతను మిమ్మల్ని తెప్పిస్తారని నేను నమ్ముతాం ప్ర కాబట్టి ఆ ఒకటే కనుగించకుండా సహించే బిడ్డలు జీవించకుండా సమాధాన పడకుండా తయారు పడండి రాజకీయ మమ్మల్ని మీరు ఆత్మస్య పరచుకోమని ప్రార్థిస్తాం కంపెనీ ఓకే సోదరం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సరోశక్తి సంపూండేవాశుద్ధు అని స్థితులు సోదరం అయినా గొప్ప దేవ దిగిన కాలంతో ప్రభా మితంగా కాపాడు అయినా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్న మమ్మల్ని సజ్జువులకు పెళ్లి పెట్టుకున్న దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి మీ కృపల్లో మమ్మల్ని దాచుకునేందుకు అన్నాడు ప్రభా మీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం ఆయన సమస్త ఘనత మహిమా ప్రభావం మహా ఈశ్వర్యం నీకే కలుగుతున్నారు హలయ్య ప్రభా ఇక ఉదయ కాలక్రమంలోనైనా మీ వాక్యాన్ని చిన్న సమయాన్ని బట్టి నీకు అన్నాను ప్రభావ దినం ఎంతమంది సూర్యుల పేరునైనా మమ్మల్ని తదు పెట్టుకున్నారు నేను సృతించే భాగ్యాన్ని కురుపు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు అన్నాను ప్రభావ ఇక మీకు నూతనమైన కురుధారమను నర్పించండి మీ వెళ్ళిపోతే మార్గం అంతట్లో పని మీరే తారాలు గొప్ప విజయం అనుగ్రహించడం ప్రాధిస్తామైనా నా దేవ ఆ రితిగా ప్రభావి వాకిందో మాట్లాడినారు ప్రభావాలి ప్రభా నాయన ఇచ్చు ప్రభా ఒకనొక దినం ప్రభా మా ప్రియులు మీద చూస్తాం మీతో పాటు తీసుకొస్తారు ప్రభా నైనా చూడగలుగుతాం ప్రభా ఒక రోజునైనా ప్రభా లాస్ట్ డే ప్రభా కడబోర పోయినప్పుడు ప్రభా మేమందరం ప్రభా నైనా ఇచ్చు ప్రభా తను మీరు ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు మా ప్రియులందరూ మీద చూస్తాం ఆయన కాబట్టి మాకు ఎలాంటి దుఃఖము లేదు ప్రభా ఎందుకంటే మీరే మాకు ఆదరణ మీరే మా నిరీక్షణ ప్రభా అయినా నీకు వన్నాను ప్రభా ఫస్ట్ దొరుకుతాన్ని మీరు గొప్ప కార్యం చేసి దోడు ప్రభా క్షణం అయినా మమ్మల్ని ఎంతగా మీరు ఆదరిస్తూ బలపరుస్తుంది కానీ నీకు వన్నాను భయం కానీ పరిస్థితులు ఉంటుంది ప్రభా దుఃఖ కూడా ప్రభా మీరు మమ్మల్ని ఆదరిస్తూ ప్రభా మీ ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభా మమ్మల్ని ఎంతగానే ఓదారుస్తుంది కానీ నీకు నీకు వర్ణాలు ప్రభావ ఫస్ట్ దొరుకుతుంది మేము ఓ మా ప్రియులు ప్రభావ కనుక దీన్ని చూస్తాం ప్రభా అయినా నీకు వన్నాను ప్రభా కాబట్టి మేము ధైర్యంగా సంతోషంగా ప్రభావి జీవిస్తాం అనేకలు ప్రభావి సత్యం ప్రకటిస్తాం ప్రభా అంటే దుఃఖంలో ఉన్న ఆ రీతిగా ప్రభా మనోజ్ గారు ప్రాదిష్టమైన గొప్ప దేవ ఇష్ట ప్రభా తమ్ముడు ప్రభా నేందు ప్రభా ఆయన ఇస్తు ప్రభా తండ్రి నిద్రించిన అని ఒక రోజు నీకు పునరుద్వాన్ని చిక్తి పొందుకుని తిరిగి వస్తారు ప్రభా ఆయన నీకు వన్నాను ప్రభా ఆ కుటుంబాన్ని జ్ఞాప్యం చేసుకున్న ప్రభా ఆయన నిద్రించిన ఒక రోజు లేస్తాడు ప్రభావ అదే మా విశ్వాసంలో గొప్ప దేవానికి వన్నాడు ప్రభా ఈ ఆదరణ మాకు అనుగురిక నీకు వన్నాను ప్రభా బ మీరు తాకండి ప్రభా మీరు బలపచ్చిన దుఃఖాన్ని పొత్తి వెళ్లి మీకు సంతోషం మీ సమాధానం మీ ఆదరణ దయచ్యమని సాధిస్తాం తన కుటుంబీకుల అందరికి ప్రభావ మీ ఆదరణ సమాధానం దయచేయం ప్రభావీ నా తల్లి ఇన్ని మంగలకు తయారు చేయండి ప్రభావేదన ప్రభావాలను తొలగించినైనా మీరు వాళ్ళ హృదయంలో ఉండి ఆదరించమని సాధిస్తాం ఆయన తల్లి తన పిల్లను ఆదరించి మీరు ఆదరించిన ప్రభావ పరిశుద్ధులకు తండ్రి ఇక నిరీక్షణ కలిగే ప్రభావా చివరికి ప్రభావ రక్షణ ప్రాణాలకు మీ కొడుకు జీవించడానికి సాయపడమని ఆయన ఇసు ప్రభావ ప్రతి చోట మీ కొరకు బిల్ని సాత్ని పెట్టుకుంటారు కుటుంబాలంతా మీరు ఆచర్దారు అన్నదమ్ములు వాళ్ళ బంధువులంతా మీరు ఆశ్చర్య లక్ష్య ప్రణాళిక మీకోరు చివరికి నిలబడడానికి సహాయపడను ఆయన నా ప్రభావాలి ప్రభావ పరిశుద్ధులకు తండ్రి ఇసు ప్రభావ మీరు లోకంలో ఒక పని కొరకు మమ్మల్ని తీసుకొచ్చారు అది ముగించుకొని తిరిగి మీ తండ్రికి మేము రావాలి ప్రభావ ప్రయాసంలో మేము ముందుకు సహాయపడాలి ప్రభావ మీరు అన్నారు ప్రభావ చిత్రం నిర్ణయించడం లోకం నేను రాలేదు నా ప్రభావ ఆయన ఇసు ప్రభావ తండ్రి ఇష్టప్రభ లోకంలో మాకు ఎందుకు తీసుకొచ్చిన ప్రభావిత జ్ఞాపకం చేస్తుంది ఈ జ్ఞాపం చేస్తూ ప్రభావ ఏ విధంగా మా నిరీక్షణ ఉండబోతుంది అనేది చూపించిన ఆయన ఒక్కదేవా చివరి ఆ చివరి దినం వరకు ప్రభావం నమ్మకంగా పరిశుద్ధం యథార్థంగా మేము జీవించాలా అనేక ప్రభావం వాటిని ప్రకటించాలా ప్రభావ ఈ లోకం కలం మేము అర్చిపోకుండా ప్రభావ ఆయన ప్రత్యక్షణం మీరు ఆనందించబడలిగా సాయన్ ప్రార్థిస్తున్నాం పౌరులు చెప్పిన ప్రభావం ఎల్లప్పుడు ప్రభులను ఆనందించమన్నారు ఆయన ఎత్తు రెండోసారి జ్ఞాపనం చేస్తూ మళ్ళీ ఆనందించమన్నారు కాబట్టి ప్రత్యక్ష మేము ఆనందించాలా ఒక ప్రభావ ఆనందించే మేము నేర్చుకోవాల ఈ లోకంలో ఆనందిస్తున్న మనుషులు గాని అది కొంతసేపు కానీ అంతలో మాయమైపోయింది ప్రభావ నీటి బురక లాంటి ప్రభావ కానీ శాశ్వత కాల ఆనందం ప్రభావ మీలోనే మాకు సమస్య మీలో ఉంది ప్రభావ కాబట్టి ప్రభావ నీ మీద మేము ఆనుకున్నాం ప్రభావా నిన్నే ఆశ్రయించడం ప్రావా ఆ కుటుంబాల మీద ఆదరించి బలపచ్చు మన రాజిస్త మనోధ్వరం పాటండి స్వచ్ఛపరచండి మంచి ఆరోగ్యం దే మంచి ఆరోగ్యం దయచేసి మీ ప్రతి ఒక్క నింపు ప్రభావా అంచెలంచెలు మీ వాక్యము మీ జ్ఞానం ఎదుగుల సాయపడి నూతనమైన అభిషేకం నింపు ప్రవా ప్రతి చోట మీకు ఒక సాక్షి నిలబెట్టుకోవాలన్నా మీకు నీటి కట్టాన్ని ధైర్యంగా ప్రకటించాల ప్రభావ దేనిష్యులు చూడాల దేనిషయపడకుండా ప్రభావం కరెక్ట్ దాన్ని కొనసాగించేవాళ్ళని మీ వరకు చూస్తూ ముందుకు సాగించాల ప్రభావించిన కాంప్రమైజ్ కాకుండా ప్రభావ ఇంకొక జీవించాలని సహాయపడమని ప్రార్థిస్తాం అప్పుడు కలిగిన ఆసక్తిని ప్రభావ రేపించమని ప్రార్థిస్తామైనా ఆయన ఆసక్తిని తొడి వరకు ప్రభావ చివరి సహాయపడండి లేదా పోతే వాంఛం తీర్చి కాలపచ్చని స్వచ్ఛపచ్చి నేను మీకు మీకు ఆ కుటుంబానికి ప్రభావ మీరే ఆదరణ కర్త గున్న ప్రభాయన ఎప్పుడు ప్రభావ నీకు వన్నాను ప్రభావ నీకే స్తోత్ర మదర్ విషయంలో తమ్ముడు విషయాలు ప్రార్థిస్తున్నాం అయినా వాళ్ళు మీ సందరూ ఉన్నారు ప్రభా నీకు వందాను కాబట్టి మీకు ఎలాంటి చింతా ఇలాంటి బాధ లేదు ప్రభా ఎందుకంటే మీ సందులో ఉన్నారు కానీ ఒక దీన్ని కూడా మీ సందరికి వస్తాం ప్రభా కానీ ప్రభావిరీక్షణతో ఒకరిని ఒకరు ఆదరించుకోమని ప్రౌడు జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి మేము ఆదరించుకుంటున్నాం ఆదరణకరంగా ప్రభావ ఈ రోజు మీరు మాతో మాట్లాడడం మమ్మల్ని వాళ్ళ దుఃఖాన్ని తొలగించేందుకు నీకు అన్నారు ప్రభా మీకు ఇష్టపొడి తోటలు అర్పించుకోవడం ప్రభావ ఆయన ఇష్టప్ర ధనవంతం మీకు సాయం చేస్తే మీకు రుఖదోర్మాన్ని అర్పించడం ప్రాప్తానైనా ఆయన ఎంతమంది ప్రభావిత ప్రేయర్ మీటింగ్ లో పాల్బంధాలు ఎక్కువ కుటుంబాలు కూడా మీరు దీవించాలి ఆశీర్దించిన ప్రభావ వాళ్ళ భవిష్యత్తు మీద దీవించాలని పిల్లలు భవిష్యత్తు మీద దీవించి మీకు గొప్ప పెట్టుకున్న పరిచయం అంతట్లో ప్రాబ్ మీరు ఘన విజయమని గ్రీ ప్రభావిత వైరస్ బాధితులు అందరి మీరు తాకి స్వష్టపర్చమని ప్రార్థిస్తున్నాయి వైరస్ మీరు దాని ప్రభావ అయినా ఇక వర్షాల వల్ల ఎంతో మంది ప్రభావం నష్టపోయినట్టు తర్వా ఎంతో ఇంకా వరదలలోనే ఉన్నారు ఎంతో ముప్పు గ్రామాలలో ఉన్నప్పు ఆ కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించాలని ప్రపజించి విరదల పొందాలని సహాయపడమంతం రెస్ట్ వర్ చేయని ప్రభావాల కుటుంబాలను ఆదరించిన బలపచ్చని స్వచ్ఛపచ్చమంత సాధిష్టం ఇలాంటి వైరస్ అనారోగ్యాలు రాకుండా వాటర్ వల్ల ప్రభావం కాపాడని స్వచ్ఛపచ్చి సాబ్దాలని గురించి రక్షణ నడిపించడం ఆదిష్టం ఇది మొత్తం రెస్టోర్ చేయమంటే సాధిష్టం ప్రభు నేను మాయం పచ్చి పిల్లలుగా తయారు అదేమంది రాక తొలిగొందు ప్రభావాలు మీరు సిద్ధపడాలా అన్నిటి మీరు సిద్ధపరచాలా ప్రభావ అంటే ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాలి ప్రభావా ఐక్య విషయాలతో మేము కొట్టుకుని పోతున్నాం క్షమించాలి కనికరించాలి ప్రభావ ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపలే గడపలేకపోతున్నాం కనికరించిన ఆయన ఎక్కువ సమయం ప్రార్థనలు గడపాలి ఇటు అన్నిటి మేము క్షీణించుకు ఆయన ఇష్ట ప్రభావ దినముల సమయం పొందుకే సద్వినియోగం చేస్తూ ఆయన ఇక సమయం ప్రతి క్షణం ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నైవపర్చలాగిన ప్రభావ సాయపడమైన ఆదిష్టమైన దినవం తుది ఇంకా గురుకున్న ప్రదర్శన కుటుంబాన్ని ఆధరించి బలపరిచిన ఇక్కడ గొప్ప సాక్షి అందరినీ సిద్ధపరచామని త్వరలో రానున్ను క్రీస్తు పరిశుద్ధం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ తండ్రి అంతే తండ్రి తండ్రి చూస్తానికి అనుసరించేది ఐదు ఉన్నారు ఎంతగా మన మా జీవితాలు ఉన్న కృపకాయ అయ్యా చూపిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క మధ్యతనానికి స్వాస్థిక ఎన్నికలు తనకు ఏంటంటే ఈ పిరదేవ వరం తండ్రి అయ్యా జాప్ర అయ్యా నమ్మకం తండ్రి మనం కాదు తల్లి తండ్రి చెప్పుడు మధ్యలో తండ్రి మమ్మల్ని పోషిస్తూ అయ్యా మీరు ఎక్కడ అయ్యా ఈ కూడా తండ్రి పోయేవారి భార్య అయిపోయి కన్నా మేము శ్రేష్టమో కాదు మంచి వారిని కాదు చెరువు ముఖ్యలో కూడా తండ్రి ఎంత ఇస్తాను కాదు కానీ అయ్యా మీకు అయ్యేస్తాను అయా నాకు పంపించి అయ్యారు నమ్మకైన తండ్రి బెంగుళి మా కృష్ణకాలను సేవ నమ్మకైన తండ్రి సేవ మార్చుకోవడానికి సాధించి పార్టీ తరబీలు అతి పెద్ద పాత్ర కలిగించడానికి సాధించండి ఎప్పుడొచ్చినా కూడా తండ్రి ఎక్కువ తండ్రి దయ్యార్ తండ్రి అయ్యా ఆ యొక్క ఓటును చూస్తాం ఆ యొక్క కలర్ కలైజ్ శరీరము తండ్రి పోరాడుతుండగా అయ్యా చేయడం తండ్రి అయ్యాకలమైన అయ్యా తండ్రి తండ్రి అనేక లక్ష్యం ఉంది దేవ తమ ప్లే ప్రతి ఒక్కరు హృదయాన్ని ప్రతి ఒక్క ఆత్మ నుంచి తెలుగు కార్యం వచ్చి అయ్యా సేర్ చేసుకోమని సేవా చేసుకోండి నమ్మకం ఏంటంటే రెండుగా ఈ యొక్క లాక్ డౌన్ చదిత పరిస్థితుల ద్వారా తండ్రి కోరుకునే జీవనోపాడు వ్యాపారులు నమ్మకం ఏంటే వాళ్ళు వ్యవసాయ కూడలు అయ్యా పారి దుకాణ నమ్మకం ఏంటంటే వ్యాపారులు తండ్రి కూడా అయ్యా కుటుంబాలను వారు పోషించుకోలే ఉండగా ఇటువంటి కొంత శక్తి నిర్వహిండిగా ఏంటంటే గ్రామ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రత్యేక ప్రజలు ప్రాంతాన్ని ఏంటంటే రాదు అయ్యా తండ్రి తెలియని దేవుడు తెలియని దేవుడు తండ్రి మీరు పోషణి పోషణాధారం అయింటున్నాను తెలుసుకున్నాను తండ్రి విడుదల సేవా ఆశీర్వాదం తండ్రి అయ్యాన్ని తెలియ సరే చాలా తండ్రి అనేకమైనటువంటి కఠిన ప్రకారం రెండు మీరు దేశం దేశానికి రెండు ప్రజాయక్ అధికారులు మీ స్థానం సమస్త సమాజాలను మీ అధిపతులు మీ నాయకులను తండ్రి మీ అధికారం కందిస్తే వాక్యాన్ని ఎదిరించేవారు శక్తుల్ని తండ్రి అయ్యా మీ అధికారం సేవ వారు మీ వైపు తిరగటానికి సరవశక్తి తెలిపిన గొప్ప ఉద్యోగంతో పంపిస్తున్నాం ప్రియుల గిరాజా లో ముఖ్యంగా సేవ ఈమెయిల్ ద్వారా తండ్రి దేవత వ్యవహారం తండ్రి మీ వ్యక్తి తండ్రి కృప్నాలు ఇక్కడ ఏంటండి మా జీవితాల్లో ద్వారా పెరుగుబడిలాగిన తండ్రి మేము కూడా తండ్రి అయ్యాక పనిలో మీ యొక్క రాజ్య విధానంలో రాజ్య పనిలో తండ్రి చాలు తండ్రి తండ్రి అయ్యాక ఏం తండ్రి హరి చక్రవర్తి గారు గురించి ప్రార్థిస్తున్నాను పద్నాలుగు నమస్కారం ప్రార్థిస్తున్నాను విషయం ప్రార్థిస్తున్నాను పెళ్ళిక రాజా ముఖ్యంగా తల్లి పైన పెద్ద కుటుంబపరమణా నమకు వన ద్వారా వరద అవు పైన నమం తి పలమైన నమం ఇంట్లో తండ్రి తిరిగి వార్త నిమిత్తం వార్త నిమిత్తం తన్ సేవ నమ్మకం ఆయన తండ్రి హింసత్వ పడుతున్న వారు నమ్మకం గురించి తండ్రి స్వాధిపడుతున్న వారు అయ్యాడు వారు అయ్యా నమ్మకం ఆయన తండ్రి శ్రమ ద్వారా హింస ద్వారా తండ్రి సేవ తక్షణంగా నిలబడినటువంటి పుస్తకాలు కుటుంబాలని స్వాతల్ని పాఠం చేసి పెట్టుకుంటున్నారు అయ్యాండి విడుదల నుంచి తండ్రి ప్రేమ గురి పాదాలు పెట్టుకుంటుండగా సహాయం చేయండి ఎంతమంది అయితే మీ యొక్క బిడ్డల తండ్రి మీ యొక్క పిలుపుని పెట్టి అయ్యా వారి కుటుంబాల ద్వారా వచ్చి మిమ్మల్ని చూస్తున్నారో తండ్రి వారికి మీ బాధ పట్టుకుంటుగా తండ్రి చర్యల నిమిత్తం చూస్తుండగా కృపదాలు తెలియజండి అయ్యా సాయి చేతులు ప్రతిష్టం ఈ విధంగా మమ్మల్ని మీ చేతులు కప్పించుకుంటూ దినాంతటికే విధానాన్ని తెలియజేకుంటూ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపిస్తూ మన అందరికి ఈ గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాలకి వైదస్ బాధ్యతలు ఈ లోపల ప్రతి బిడ్డకి సదాకాలం తోరగా తెలుసా అండి